తింహవామే ఉపమ్రవస్తమం జేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్రువన్నోతిసాదనం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాదాచార్యపర్యంతం వందే గురు పరపరా ద్రం కన్మేభిష్ను భద్రం పశ్యే మాక్షజత్ర స్థిరైరంగైస్తునూమదేవృత్యదిన ఇంద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విశ్వవేదాస్క్ష్యోరిష్టనేమి ృహస్పతి ఓ శాంతి శాంతి శాంతి అసతో మాయన్మతో నైవ్యంధ్యాపు మాయతే అసత్తు యొక్క జన్మ ఇప్పుడు అసతహ అంటే షష్ఠీ చెప్పొచ్చు పంచమీ చెప్పచ్చు ఇప్పుడు జగత్తు పుట్టింది ఏమండీ జగత్తు పుట్టింది అన్నప్పుడు సత్తు నుండి పుట్టిందా అసత్తు నుండి పుట్టిందా ఓకే అంటే సత్తు నుండి పుట్టింది అన్నట్లయితే సత్తు నుండి తత్వత పుట్టిందా మాయ పుట్టిందా ఏమండీ తత్వత పుట్టింది అంటే ఇంకా అది సత్య ఏమిటిది అది సత్య ఎలా అవుతుంది కాబట్టి మాయయా పుట్టింది అని చెప్పాలి అది సిద్ధాంతం సత్తైన బ్రహ్మ నుండి జగత్తు మాయయా జాయత అది ఒక పక్షం ఒకవేళ సత్తు నుండి పుట్టడం కాదు అసత్తు నుండి పుట్టింది అన్నట్లయితే అసత్తు నుండి యథార్థంగా పుట్టిందా అసత్తు నుండి మాయయా పుట్టిందా అంటే అసత్తు నుండి పుట్టడమేమిటండి అసత్తు నుండి తత్వత పుట్టడము కుదరదు మాయ్య పుట్టడము కుదరదు అేడా గమనించారా మీరు సత్తు నుండి అయితే తత్వత పుట్టడం కుదరదు కానీ మాయ కుదురుతుంది పేరే అసత్తు నుండి అయితే తత్వత కుదరదు మాయ్య కూడా కుదరదు ఇది ఒక పంచమీ విభక్తి పక్షం అది ఇప్పుడు షష్ఠీ విభక్తిలోకి రాండి పుట్టిన జగత్తు సత్తా అసత్త ఉన్నది పుట్టిందా లేనిది పుట్టిందా అంటే సత్తు పుట్టింది అంటే సత్తు తత్వత పుట్టిందా మాయ పుట్టిందా సత్తైన జగత్తు తత్వత పుట్టడం ఎందుకంటే అది సత్తు అంటుంటే ఉన్నది అంటుంటే ఇంక మళ్ళీ పుట్టుకేవిటి మాయయా పుట్టింది అని చెప్పాలి ఏమంటే అసలు సత్త జగత్తు సత్తు నుంచి పుట్టిందా అసత్తు నుంచి పుట్టిందా మళ్ళీ అది ఆ కల్పం ఎలాగో ఉండమే ఉంది కాబట్టి జగత్తు యొక్క సత్వాన్ని అంగీకరించము ఇకపోతే అసత్తైన జగత్తు పుట్టింది అసత్తైన జగత్తు పుట్టింది అంటే యథార్థంగా పుట్టిందా మాయ్యా పుట్టిందా అసత్తైన జగత్తు లేని జగత్తు పుట్టింది అంటే అది తత్వత పుట్టిందని చెప్పడానికి వీరు మాయయా పుట్టిందని చెప్పడానికి కూడా వీరు ఎందుకంటే వంధ్యాపుత్రుడు తత్వంగాము పుట్టుటలేదు మాయ చేత కూడా పుట్టుటలేదు అని కారణము సత్ అసత్ అని రెండు పక్షాలు కార్యము సత్ అసత్ అని రెండు పక్షాలు మొత్తం నాలుగు పక్షాలని పరిగణించి మీకు ఫైనల్గా అజాతవాదమే సిద్ధిస్తుంది పుట్టుక లేదు అన్నదే సిద్ధిస్తుంది అంటే సత్తున సత్తు నుండి సత్ పరబ్రహ్మ నుండి జగత్తు అసత్తైన జగత్తు మాయయా పుట్టింది పుట్టుక లేదు అన్నా మాయయా పుట్టింది అన్న ఒకటే అలాగ దానికి వ్యవస్థ చేయాలి అంటే దీంట్లో సారం ఏమంటే ఇక్కడ రెండు ప్రశ్నలు ఈ జగత్తు సత్యమా కాదా అది మొదటి ప్రశ్న ఈ సృష్టి ఇది కల్పితమని అంటావు నువ్వు ఇది కల్పితం ఎలా అయింది సత్యం ఎందుకు కాదు ఎందుకంటే సృష్టి అంటే వ్యక్తిగతంగా చూసుకోండి మీరు వివాహము పిల్లలు డబ్బు ఉద్యోగము ప్రమోషన్లు ఆఫీస్కి వెళ్తే బాస్ గవర్నమెంట్లో మినిస్టర్సు లేకపోతే రెలిజియన్ రిలీజియస్ రుత్విక్కులు పురోహితులు రోగం వస్తే డాక్టర్లు దెబ్బలాట్లు వస్తే లాయర్లు ఇదంతా కల్పితము మిథ్యనా అది ఎలాగా అని ఒక ప్రశ్న అంటే దానికి సమాధానం అంటే చూడు నువ్వు ఎప్పుడైనా మ్యాజిక్ చూసేవా మ్యాజిక్ అంటే మాయ అనమాట సో మ్యాజిక్లో అన్నీ ఉంటాయి మ్యాజిక్లో భోజనం ఉంటుంది టిఫిన్లు ఉంటాయి తర్వాత పానీయములు ఉంటాయి హ్యాపీగా ఉంటారు మ్యాజిక్లో డెత్ ఉంటుంది సంపద ఉంటుంది పాండిత్యం ఉంటుంది ఇవన్నీ ఉంటాయి మా ఓ రకమైన మ్యాజిక్లో కానీ వాస్తవంగా ఏదీ సత్యం కాదు కాబట్టి అది సత్యమని అనిపిస్తోంది కాబట్టి సత్యమని అనుకోవడము ఆ రకంగా అనుకోవడానికి అలవాటు పడి ఉన్నాం తప్ప వాస్తవంగా ఏదీ సత్యం కాదు అలాగే జీవితంలో సుఖదుఖాలు ఇవన్నీ కూడా ఇవి మీరు అంటిల్ యూ కాల్ ది బ్లఫ్ అది సత్యంలా భాషిస్తుంది వన్స్ యూ కాల్ ది బ్లఫ్ అది ఏమీ కాదండి అది ఇప్పుడు ఉదాహరణకి ఒక ఆయన దగ్గరికి వెళ్తారు అయ్యా మీరు ఈ ఉపకారం చేయండి వెళ్తారు వెళ్ళేప్పుడు ఎలా వెళ్తారు ఈ ఉపకారం మనకి ఈయన చే చేయకపోతే మనం చాలా కష్టంలో పడతామనో ఏదో ఒక అభిప్రాయంతో సెంటిమెంట్ పెట్టుకుని వెళ్తాం వెళ్ళి ప్రార్థిస్తాం ఆయన ఏమంటాడు నేను చేయని పో అవతల అప్పుడు మీరేం చేస్తారు ఉన్నవా నువ్వు చేయకపోతే ఇంతట్లో పంపలు వండుకుపోయింది లేదు అని అంటే ఏమైంది అంతకుముందు ఈ ఉపకారం జరక్కకపోతే మనకి చాలా కష్టము అని అనుకున్న భావన ఏమైంది అప్పటికప్పుడే అది స్మాష్ అయిపోయింది అంతే ఆ ఉపకారం లేకుండా కూడా మేము జీవించేస్తాం ఏం పర్వాలేదు అని అనుకున్నారా లేదా కాబట్టి మీరు అనుకోవడాన్ని బట్టి ఉంటుంది ఇలా అనుకుంటే అది అవుతుంది రివర్స్ అనుకుంటే రివర్స్ అవుతుంది వేసాకి వెళ్ళాడు అమెరికాకి వాడు విసాయిస్తాడు వేసాయిస్తే అమెరికా వెళ్ళిపోదామని వీడేమో పేక మేడలు గాలి మేడలు కట్టుకుంటూ మొత్తానికి వెళ్ళా అయితే వెళ్ళాడు వాడు ఇచ్చేడా సంతోషంగా వెళ్ళొస్తాడు వాడు ఇవ్వనన్నా అనుకోండి పోలేవా నీ వేసా పెట్టుకో మేము ఇక్కడ హ్యాపీగా ఉంటాం ఇప్పుడు మాకేం లోటు వచ్చింది కొంచెం ఐదు నిమిషాలు నిరుత్సాహపడతాడు ఆ తర్వాత ఇలా అనుకుంటాడు ఇలా అనుకుంటే ఏమైంది నిరుత్సాహం అంతా ఏమైంది పోయింది కాబట్టి విసా ఇవ్వకపోవడం నష్టము అనే కల్పన ఏదైతే కలదో అది కల్పనేది అది వాస్తవం కానే కాదు జగత్ అంతా అంతే కొంతమంది సంతానం లేదని బెంగపెట్టుకుంటారు నాలంటూ పూటగడ్డ దగ్గరికి వచ్చి ఏదైనా నాలుగు మాటలు మాట్లాడారనుకోండి పోయా సంతానం ఉన్న వాళ్ళందరూ ఏమి నెత్తికి ఏమి ఎత్తుకున్నారు మాట్లాడుకూరుకో అంటే సరే స్వామిజీ అలాగైనా భగవద్ చదువుకుంటూ కూర్చున్నాను అనుకోండి ఆ దుఃఖం ఏమైంది పోయింది కాబట్టి అది దుఃఖము దుఃఖము దుఃఖము అని మీరు దుఃఖం దుఃఖం అంటుంటే అది దుఃఖమై కూర్చుంటుంది ఇంట్లో దుఃఖమే ఉన్నది ఆత్మస్వరూపము సుఖదుఖములకు అతీతము ఇవన్నీ కూడా మిథ్యారూపములు ఇవి వాస్తవములు కాదు అని మీరు తెలుసుకుంటే పోనే పోయిందంతే కాబట్టి ఇదంతా కూడా స్వీకారాన్ని బట్టి వచ్చిన సత్యత్వమే తప్ప వాస్తవంగా దాని ఎందు సత్యత్వము లేదు అసతహ అసత్యైన జగత్తు మిథ్యారూపమైన జగత్తు ఇది యథార్థంగా పుట్టిందని చెప్పడానికి వీలు లేదు మాయచేతను పుట్టిందన్నా కూడా వీలు లేదు భాష్యకారులు ఏమంటారు చూద్దాము అసత్వాది అసత అభావస్ మాయయా తత్వతో నథంజన జన్మయుజ్యతే అసద్వాదులు ఉన్నారు అసద్వాదులు అంటే నైయాయికులు అసత్కార్యవాదు వాళ్ళు ఏమంటారంటే లేని కార్యము పుట్టింది అంటారు ఘటము అంతకుముందు లేదు లేని ఘటం పుట్టింది అంట ఉన్న ఘటం పుట్టింది అని లేని ఘటం పుట్టింది అని ముందు సద్వాదుల్ని ఖండించారు ఏమని ఉన్న ఘటం పుట్టింది అన్నావు ఉన్న ఘటము యథార్థంగా పుట్టిందా మాయగా పుట్టిందా అని అడిగారు అడిగితే తత్వత యథార్థంగానే పుట్టింది అంటారు సద్వాదులు ఉన్న ఘటం యథార్థంగా పుట్టడం ఏమిట్రా అజన్ నుంచి పుట్టిందా జాతం నుంచి పుట్టిందా అని మొత్తానికి ఆ వాదాన్ని తోసిపుచ్చారు ఇప్పుడు సద్వాదాన్ని తోసిపుచ్చు అసద్వాదాన్ని తోసిపుచ్చుతున్నారు నైయాయికులు అసద్వాదాన్ని చెప్తారు అంటే అంతకుముందు లేని జగత్తు ఇప్పుడు పుట్టింది పుట్టిన తర్వాత సత్యం వాళ్ళ సిద్ధాంతం అది అంతకుముందు లేని జగత్తు ఇప్పుడు పుట్టింది అది సత్యం లేనిది పుట్టడం ఒక సమస్య పుట్టింది సత్యం అని ఇంకొక సమస్య రెండు సమస్యలే సో అసత్వాదుల యొక్క అభిప్రాయం అలా ఉన్నది అభావము అంటే లేనిది మాయ పుట్టింది అంటారు అయితే పోనీ లేనిది పుట్టింది అన్నాము ఇది మాయ పుట్టిందా యథార్థంగా పుట్టిందా అంటే లేనిది పుట్టడం ఏమిటి అది మాయ చేత పుట్టింది అన్నా కుదరదు పుట్టింది అన్నా కూడా కుదరదు సో కాబట్టి ఈ దాని యొక్క పుట్టుక ఇది సుతరాము నిర్వహింపశక్యము కానిది దాన్ని నిర్వహించటం సంభవం కాదు ఇప్పుడు జగత్ అని మీరు అంటున్నారు ఇప్పుడు జగత్తుకు అన్వయించేసి చూడండి ఏదైతే జగత్ మీరు అంటున్నారో ఈ జగత్తు మీకంటే బాహ్యమునందు అక్కడ ఒక ఎంటిటీ ఒక సత్యవస్తువుగా నిలిచి ఉన్నది అది కదా మీరు అనేది అదే కదా మీ చర్చ అటువంటి జగత్తు పుట్టడానికి ముందు ముందు ఉండి పుట్టిందా పుట్టడానికి ముందు లేక పుట్టిందా పుట్టడానికి ముందు ఉండి పుట్టిందేంటే సద్వాదము పుట్టడానికి ముందు లేక పుట్టిందేంటే అసద్వాదము ఇప్పుడు అసద్వాదాన్ని మనం చూస్తూ ఉన్నాం అసలు నిజానికి అసద్వాదము అంతకుముందు లేకుండగా ఇప్పుడు పుట్టి ఉన్నది అని వీడంటాడు సో ఈ ఆర్గ్యుమెంట్లో అసలు ఇప్పుడు జగత్తు అనేది నీకంటే బాహ్యమున్నందు యథార్థంగా ఉందా ఇస్ దేర్ ఎ వరల్డ్ అవుట్ సైడ్ ఇప్పుడు దీంట్లో సూక్ష్మంగా గ్రహించాల్సింది ఏమిటంటే జ ఉన్నది లేకపోతే జగత్తు ఉన్నది అని వీడంటాడు ద్రష్ట జ్ఞాత అంటాడు జ్ఞాత జగత్తు ఉన్నది అన్నాడంటే వాడి యొక్క జ్ఞానమునందు ప్రకాశించటం చేత ఉన్నది అని అంటున్నాడు జ్ఞానమునందు ప్రకాశించకుండా ఉన్నది అని అనలేడు కదా ఆ ప్రసక్తి ఉదయించదు అసలు కాబట్టి జ్ఞాత యొక్క జ్ఞానమునందు జగత్తు ప్రకాశిస్తూ ఉంది జగత్తు ఉన్నది అని అన్నాడు ఇప్పుడు మీరు ఆలోచించండి ఘటము ఉన్నది అన్నాడు ఘటము ఉన్నది అన్నాడంటే ఈ ఘటము జ్ఞాత యొక్క జ్ఞానమునందు ప్రకాశించింది అంటే జ్ఞాత యొక్క జ్ఞానంలో ఉంది దాన్ని బట్టి ఉంది అన్నాడు ఇప్పుడు మేము అడుగుతున్నాము జ్ఞాత యొక్క జ్ఞానము కంటే బయట జ్ఞాత యొక్క జ్ఞానము కంటే సపరేట్గా ఇండిపెండెంట్గా ఉందా లేదు ఎందుకంటే మరైతే జ్ఞాత యొక్క జ్ఞానం కంటే ఇండిపెండెంట్గా ఏది ఉంది మట్టి ఉన్నది వృత్తికేచ్చేవ సత్యం ఆ దృష్టాంతంలో వితిన్ ఎగ్జాంపుల్ జ్ఞాత యొక్క జ్ఞానం కంటే భిన్నంగా మట్టి ఉన్నది కానీ జ్ఞాత యొక్క జ్ఞానం కంటే భిన్నంగా ఘటన లేనే లేదు వాస్తవానికి చూసింది మట్టిని దాని ఎందుకు ఘటాన్ని ఆరోపించాడు ఆ దృష్టాంతంలో తర్వాత మట్టిని కూడా నిరాకరిస్తామని వేరే సంగతి కాబట్టి ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే జ్ఞాత యొక్క జ్ఞానము కంటే బాహ్యమునందు భిన్నంగా సపరేట్గా ఇండిపెండెంట్గా ఒక జగత్ అనేది ఒకటి ఉన్నదా సపోజ్ మీ యొక్క జ్ఞానం కంటే భిన్నంగా సపరేట్గా ఇండిపెండెంట్గా జగత్ అనేది ఒకటి ఉంటే అప్పుడు మీరేం చేయొచ్చు ఇప్పుడు మీ ఇల్లు ఉందండి మీ ఇంట్లో మీరు ఉన్నారు మీ ఇంటికి బయట రోడ్డు ఉంది అప్పుడు మీరు మీ ఇల్లుని దాటి రోడ్డు మీదకి వెళ్ళగలుగుతారు అలాగే మీరు జ్ఞానము మీ జ్ఞానము మీ జ్ఞానము కంటే భిన్నంగా బయట జగత్తు అనేది ఒకటి ఉంది అప్పుడు మీరు మీ జ్ఞానము యొక్క పరిధిని విధులిపెట్టి మీ జ్ఞానానికి బయట ఉండే జగత్తులోకి వెళ్ళడం సంభవం కావాలి కదా అలాంటిది ఏదైనా ఉందా అసలు మీ జ్ఞానమును విడిచిపెట్టి మీ జ్ఞానము బయట ఉండే జగత్తులోకి ఎప్పుడైనా మీరు అడుగు పెట్టారా అలాంటిది అసలు అసలు సంభవం అని మీకు సంభవం కాదు అంటే దాని అర్థం ఏంటి మీ జ్ఞానము బయట జగత్తు లేదు ఇది ఎలాగంటే మీ ఇంటి నుండి మీరు బయటకు వెళ్ళగలుగుతారు కానీ ఆకాశం నుంచి ఎప్పుడైనా బయటకు అడుగు పెట్టారా ఆకాశం నుంచి బయటకు అడుగు పెట్టలేదు కదా అంటే అర్థమేంటి సర్వము ఆకాశము లోపలే ఉంది తప్ప ఆకాశం బయట ఏమీ లేదు అలాగే మీ మీ చిదాకాశం కంటే బయట ఏమైనా ఉందా అసలు జగత్ అనేది మీరు ఎస్టాబ్లిష్ చేయగలుగుతారా మీతో పాటు నేను వస్తాను మీ చిదాకాశం కంటే బయట ఉండే జగత్తులోకి నన్ను ఒకసారి పోని మీరు వెళ్ళొచ్చి చెప్తారా నాకు నేను మా చిదాకాశం కంటే బయట ఉండే జగత్తులోకి వెళ్ళొచ్చాను అని ఎప్పుడైనా చెప్తారా మీరు ఎప్పుడైనా అసలు అలా చేయగలుగుతారా ఆలోచించండి యు కెన్ నెవర్ డూ దాట్ కాబట్టి జగత్ అనేది ఏదైతే బయట ఉందని మనం భ్రమపడుతున్నామో అది మన చిదాకాశం మన అవేర్ ద స్పేస్ ఆఫ్ అవేర్నెస్ దానియందు మాత్రమే ఉంటుంది ఇప్పుడు మీ చిత్తానికి బయట స్వతంత్రంగా ఒక జగత్తు ఉన్నది అని మీరు ఒక సిద్ధాంతాన్ని చెప్పారనుకోండి సపోజ్ నా చిత్తానికి బయట స్వతంత్రంగా ఒక జగత్తు కలదు అని మీరు సిద్ధాంతీకరించారనుకోండి ఆ జగత్తు అది ఎలా ఉంటున్నది అది మనస్సు చేత కల్పించబడిన ఒక ఊహామాత్రంగా ఉంటుంది తప్ప దానికి ఏమీ రూపు ఉండదు కాబట్టి చిత్తాకాశమునకు ైడ్ జ బయట ఒక జగత్తు ఉంది అని మీరు సిద్ధాంతీకరించి దానిని నిర్ధారించటం కానీ దాన్ని ప్రూవ్ చేయటం కానీ సంభవము కానే కాదు అది అలాగా ప్రూఫ్ లేకుండా అలాగే ఉండిపోతుంది కాబట్టి బాహ్యము ఇతరము అనేది ఆ అనుభవంలో భాగమై ఉంటుంది తప్ప ఆ అనుభవము యొక్క పరిధికి బాహ్యమునందు ఏది ఉండదు కాబట్టి చిత్తము యొక్క చలనము అనే పరిధిని దాటి జగత్తు యొక్క స్వతంత్రమైన సత్త లేనే లేదు కాబట్టి జగత్తు పుట్టిన తరువాత ఉంది పుట్టడానికి ముందు ఉందా లేదా అని రెండు పక్షాలు వేసుకుని వీళ్ళు వాదిస్తున్నారు పుట్టిన తర్వాత ఉంది పుట్టడానికి ముందు కూడా ఇంకో రూపంలో సూక్ష్మ రూపంలో ఉంది అని చెప్పేవాడు సద్వాది సాంఖ్యలు పుట్టిన తర్వాత ఉంది పుట్టడానికి ముందు లేదు లేనిది పుట్టింది అని చెప్పేవాడు నైయాయికుడు తార్కికుడు వైశేషకుడు కూడా అలాగే చెప్తారు కాబట్టి ఆ సిద్ధాంతము సుతరాము అంగీకారము కాదు అని దాన్ని తిరస్కరిస్తారు నా యుజ్యతే అదృష్టత్వాత ఎందుకంటే లేనిది పుట్టడం మీరు ఎప్పుడైనా ఎక్కడైనా అనుభవానికి వచ్చింద లేనిది పుట్టాలి అసతహ జన్మ అంటే కాదండి ఇంట్లో పిల్లాడు పుట్టాడు అనుకోండి శిశువు జన్మించాడు అనుకోండి లేని శిశువే జన్మించాడు లేని శిశువు జన్మించాడా అది ఎలాగా అది అలాగ ఎక్కడైనా ఉందా అసలు ఈ సృష్టిలో ఉందా అలాగా లేని శిశువు జన్మించడం అనేది ఎక్కడైనా ఉందా ఎన్నడం లేదు కాబట్టి లేనిది జన్మించటము అనేది అసలు కని విని ఎరుగని విషయం కాబట్టి అసత్తు పుట్టింది పుట్టిన తర్వాత ఉంటోంది అనే ఈ కల్పన అది అంగీకారం కాదు నహీ వంధ్యాపుత్ర మాయయా తత్వతో జాయతే వంధ్యాపుత్రుడు మాయచేతను పుట్టలేదు యథార్థంగానూ పుట్టలేదు అసలు పుట్టనే లేదు జగత్తు అలాంటిది జగత్తు వంధ్యాపుడు వంటిది అయితే దీంట్లో కొన్ని ప్రాక్టికల్ ఇష్యూస్ ఉంటాయి జగత్తు మిథ్యా అని ఒక సిద్ధాంతాన్ని పలికేసి వెళ్ళిపోవచ్చు ఏం సమస్య కాదు ఎందుకంటే స్పిరిచువల్ టీచింగ్ అలాగే ఉంటుంది అద్వైత వేదాంతంలో జగత్తు మిథ్యనే టీచ్ చేస్తారు కొంతమంది అద్వైత వేదాంతంలో కూడా జగత్తు సత్యం అన్నట్టుగా మాట్లాడతారు అది మరీ ఇబ్బందికరమైన విషయం కాబట్టి జగత్తు మిత్యానాదమే ఎక్స్పెక్టెడ్ ఇప్పుడు ఏదో ఆఫీస్ ఉంటుంది ఆఫీసులో ఆ ఉద్యోగస్తులు అందరు సమావేశం చేశారనుకోండి ఆ సమావేశానికి ఆ హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ని పిలిచి ఓ ఐదు ఏదైనా మీరు ఉపదేశం అంటే మీ మెసేజ్ ఏదైనా ఓ నిమిషాలు చెప్పండి అని పిలిచారనుకోండి ఆయన ఏం చెప్తాడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు మీరు అందరూ కష్టపడి పనిచేయండి మీకు ఇంకా అభివృద్ధి కలుగుతుంది మీరు అనే అనే ఎక్స్పెక్ట్ చేస్తారు ఆయన అదే చెప్తాడు ఆ రకంగా అద్వైత వేదాంత క్లాస్కి సిన్సియర్గా అద్వైత వేదాంతం చెప్పే చోటకి వెళ్తే మీకు ఏం వినపడుతుంది జగత్తు మిథ్యా అది వాస్తవం కాదు అని వినపడుతుంది కానీ మన జీవితానుభవం ఎలా ఉంది మన జీవితానుభవం ఎలా ఉందంటే జగత్తు సత్యమని కాదు ఊరికే సత్యమని కాదు ఓవర్వెల్మింగ్లీ రియల్ చాలా గట్టిగా బలంగా సత్యం అనేటువంటి అనుభవం మనకు వస్తూ ఉన్నాం తర్వాత దేవుడు ఉన్నాడు అని చంపలు వేసుకుంటాడు గుంజీలు తీస్తాడు దండాలు పెడతాడు అన్నీ చేస్తాడు ఎప్పుడైనా దేవుడు మీకు అనుభవానికి వచ్చాడా జగత్తు ఓవర్వెల్మింగ్ ఏరియల్ చాలా బలంగా నెత్తి మీద తాండవం చేసే అంత బలంగా అది సత్యమనే అనుభవానికి వస్తుంది ఏమిటి కారణం శాస్త్రం చెప్పేదానికి మన అనుభవానికి ఇంతటి వైరుధ్యం ఉండడానికి హేతువేమిటి ఎప్పుడైనా ఆలోచించు చూడండి మీరు ఎందుకంటే ఈ కారణాన్ని పట్టుకున్నట్లయితే ఆ సమస్యకి మంచి పరిష్కారం దొరుకుతుంది కారణం ఈ జగత్తు ఇంత సత్యమని మీకు ఎందుకు అనిపిస్తుందంటే మనము నిరంతరము దానినే స్మరిస్తూ ఉంటాం ఆ కారణంగా అదంత సత్యం ఇప్పుడు మామూలుగా ఒక దంపతులు ఉన్నారనుకోండి సపోజ్ ఏదో దృష్టాంతం జగత్తులో చూసి దృష్టాంతం చెప్తున్నాను మరోలా అనుకోకండి ఈ దంపతులకి సంతానకాంక్ష పెద్ద విషయం కాదు సంతానం కలిగితే కలిగినట్టు లేకపోతే లేనట్టు అన్నట్టుగా ఉన్నారనుకోండి వాళ్ళు ఏదో ఒక జీవితాన్ని జీవిస్తూ ఉంటారు వాళ్ళ జీవితంలో ఈ సంతానం అన్నది ఒక ఓవర్ ఇష్యూగా ఉండదు కానీ కొంతమంది అమ్మగారు ఏం చేస్తూ ఉంటారంటే స్వెటర్లో వేలేస్తూ ఉంటారు రాబోయే శిశువు కోసం ఇతగాడేమో వెళ్ళిపోయి ఓ ఉయ్యాలా తొట్టే అవి కొన్ని తీసుకొచ్చి పెట్టేస్తాడు ఎందుకని పుట్టబోయే శిశువు కోసం ఇంకా ఊరు పిల్లలు ఊరు లేదు పేరు లేదు అన్నట్టుగా వీళ్ళంతా రెడీ చేసి పెడతారు అక్కడ సెయింట్ యాన్స్లో సీటు కూడా రిజర్వ్ చేసి పెడతారు డబ్బులు కట్టేసి ఓ రూమ్ రిజర్వ్ చేసి పెడతారు రూమ్ ఇంటి దగ్గర కొనేసి పెట్టుకుంటారు పెట్టుకుని అలాగా ఆ రాబోయే శిశువు కోసం వెయిట్ చేస్తున్నారు అంటే ఏమిటి శిశువు లేకుండానే ఉన్నట్టుగా బలంగా భాషిస్తుంది కావండి ఇప్పుడు మీకు సంతానం కలగదు అని డాక్టర్లు చెప్పారనుకోండి వీళ్ళు కుప్పం కూలిపోతారు ఎందుకంటే వీళ్ళకి అంతదాకా వీళ్ళు భావనలలో నిర్మించుకున్న శిశువు లేకుండా పోయాడు ఇప్పుడు ఉన్న శిశువు పోయాడా లేని శిశువు పోయాడా లేని శిశువే పోయాడు కదా ఉన్న శిశువేం పోలేదు కదా మరి అంత దుఃఖం ఎందుకు దానికి లేని శిశువు పోతే దుఃఖం ఎందుకు అంటే లేని శిశువు అని మనం బయట నుంచి అంటున్నాం వాళ్ళకి లేని శిశువు కాదు వాళ్ళ భావన ప్రపంచంలో చాలా బలంగా పాతుకుపోయిన శిశువు లేని శిశువు అని మనం అంటున్నాం వాళ్ళకి లేని శిశువు అని అనుకోవట్లేదు వాళ్ళు అందు గురించి అంత దుఃఖం వాళ్ళకి కలిగింది అలా ఎందుకు నిర్మాణమైనది ఇంత చిన్న విషయాన్ని వాళ్ళు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అంటే నిరంతర స్మరణ నిరంతరము సంసారాన్ని గురించి స్మరించటం వల్ల అది చాలా ఓవర్వెల్మింగ్లీ రియల్ అయిపోతుంది ఇప్పుడు మీరు కోర్టులో కేసు వేశారనుకోండి సపోజ్ ఈ కోర్టులో కేసు కోర్టులో ఎప్పుడు హీరింగ్కి వస్తుందో తెలిసిన మూడు నెలలకు వస్తుంది మూడు నెలకోసారి వచ్చింది అనుకోండి పద్దెనిమిదవ తారీఖు సోమవారం హీరింగ్ అంటాడు వాడు పద్దెనిమిదో తారీఖున మ్యాజిస్ట్రేట్ వస్తాడు వాటి దగ్గర ఇంత కట్ ఉంటుంది వాడు వాళ్ళు పెడతారు బట్టి కేసు నెంబర్ ఇరవై ఏడు సుబ్బారావు వర్సెస్ రామారావు అంటే రామారావులు అయిచి మాకు వాయిదా కావాలంటాడు రామారావు ఉండనే ఉండడు వాళ్ళ వాళ్ళ లాయర్ ఉంటాడు మాకు వాయిదా కావాలంటాడు మ్యాజిస్ట్రేట్ ఏమంటుందో తెలిసిన వన్ మంత్ ఇప్పుడు నీ కేసు ఎంతసేపు హీరింగ్ జరిగింది టెన్ సెకండ్స్ 30 seconds థర్టీ సెకండ్స్ మ్యాక్సిమం వంద కేసులు డిస్పోజ్ చేసేస్తారు వాళ్ళు ఆ పూటకే సో థర్టీ సెకండ్స్ మ్యాక్సిమం అయితే ఫ్రమ్ ది మ్యాజిస్ట్రేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అసలు ఈ కేసు ఈవెన్ డజెంట్ ఈవెన్ ఎగ్జిస్ట్ వెరాజ్ ఈ పెర్సన్ వీళ్ళు ఉంటారు చూసారా ఈ పక్షి ప్రతిపక్షి వీళ్ళు ఆ నెల రోజులు దాన్నే అలా మోస్తూ కూర్చుంటారు ఎందుకంటే vallakadi, ఓవర్వెల్మింగ్ real. ఎందుకని వాళ్ళు ఎప్పుడూ దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు వేరేస్ ఆ మ్యాజిస్ట్రేట్కి కానీ ఆ క్లర్క్ కానీ ఆ కేసు ఏమిటది పదిహేడో నెంబర్ కేసు ఇప్పుడు టూ థౌజండ్ టెన్ కదా సెవెంటీన్ బై టూ థౌజండ్ టెన్ నథింగ్ మోర్ దెన్ దాట్ ఈవెన్ దట్ జస్ట్ ఫర్ థర్టీ సెకండ్స్ డిస్పోజ్డ్ ఆఫ్ ఇట్ ఈజ్ ఇట్ డజన్ ఎగ్జిస్ట్ ఏమిటి తేడా వాళ్ళిద్దరికీ వాళ్ళ దృష్టిలో ఇది ఎగ్జిస్ట్ కాదు వీళ్ళ దృష్టిలో దిస్ ఇస్ ది ఓన్లీ థింగ్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ క్రియేషన్ కారణం ఏమిటంటే నిరంతరము దాన్ని స్మరించడం చెప్తారు అంచేతనే మహాత్ములు ఏమని చెప్తారంటే సంసారాన్ని స్మరించద్ని ఇదంతా స్మరణకి సంబంధించిన విషయం ఎప్పుడు రోగం గురించి ఆలోచిస్తూ రోగం వస్తుంది ఎప్పుడు డబ్బు పోతుందేమో అని బెంగ పెట్టుకుంటే పోతుంది నిరంతర స్మరణము వల్ల ఏది అసత్తో అది సత్తులా భాషిస్తూ ఉంటుంది మనకు అంచేతనే పెద్దలేమంటారంటే రే దేవుణ్ణి కీర్తించండి రా ఏదో భజనం ఏదో చేయండిరా జపం చేయండి లేకపోతే ఏదో తీర్థయాత్ర చేయండి ఏదో ఒకటి చేయండి డూ సంథింగ్ అదర్ దాన్ కాంటెంప్లేటింగ్ అపాన్ ద వరల్డ్ ఎందుకంటే ఇప్పుడు జగత్తు గురించి అలా నిరంతరము స్మరిస్తూ కూర్చుంటే ఆ జగత్తు మిథ్యా అని తెలుసుకునే అవకాశమే ఉండదు వీడికి పైగా అది మామూలు లౌకికుడికి అంత స్మరణ లేనివాడికి ఏటో ఏ జగత్తు ఉన్నట్టు కాదు లేనట్టూ కాదు ఆఖరికి సినిమాలో హీరోలు కూడా ఈ మాట సినిమా రా డైలాగులు రాసేవాడు కూడా అంటాడు ఏ జూటా జగత్హే అని అంటే వాడికి కూడా సమ్ ఐడియా ఉంది కానీ ఈ నిరంతరం స్మరించేవాడికి అసలు జగత్తు మిథ్య ఐడియాయే ఉండదు వాడు కాబట్టి జగత్తుని సత్యం కాదది అది అసత్ దానికి సత్యత్వాన్ని మీరు ఇస్తున్నారు మీ యొక్క సత్యత్వాన్ని మీ యొక్క వస్తుత్వాన్ని సత్ని మీరు జగత్తుకి ఇస్తున్నారు నిరంతరము దాన్నే స్మరిస్తూ ఉండడం చేత ఈ మిథ్యారూపమైన జగత్తు ఇది సత్యంలాగా గట్టిగా భాషిస్తూ ఉంటుంది అటువంటి సందర్భంలో ఇది అసత్తు చెప్పినట్లయితే అది మీరు మర్యాద కోసం తల ఊపిన అది కన్విన్సింగ్గా ఉండదు కాబట్టి మీరు జగత్తు గురించి ఆలోచించటం మానేయండి స్టాప్ థింకింగ్ అబౌట్ ది వరల్డ్ దెన్ సీ వాట్ హ్యాపన్స్ ఇంకో దృష్టాంతం చెప్తా ఒక ఆయన క్లబ్ మెంబరు పదేళ్ళు క్లబ్ మెంబరు రోజు క్లబ్కు వెళ్ళేవాడు క్లబ్బుకు వెళ్ళని రోజు లేదు ఆఫీసు ఆదివారం నాడు మానేస్తాడు కానీ క్లబ్బు మాత్రం మాండ పదేళ్ళు అయిన తర్వాత సడన్గా ఎందుకునో ఒక సత్సంగమనండి ఏదో ఒక అతనికి ప్రారంభం బాగుండే దాన్ని మానేశాడు మానేసిన సంవత్సరంలో నేను అడిగాను నీ థాట్ ప్రాసెస్లో అప్పటికి ఇప్పటికీ తేడా ఏమిటో చెప్పను అంటే ఆయన థాట్ ప్రాసెస్లో అంతకుముందు క్లబ్బే ఉంది దట్ ఈస్ ది వరల్డ్ దట్ ఈజ్ హిజ్ వరల్డ్ కానీ ఇప్పుడు ఆ క్లబ్ అనే వరల్డ్ ఆ ప్రపంచము అది డిజాల్వ్ అయిపోయింది లేదు అసలు ఇట్ జస్ట్ డెంట్ ఎగ్జిస్ట్ కాబట్టి కేవలము నిరంతరంగా స్మరిస్తూ మనము జగత్తుకి లేని సత్యత్వాన్ని ఇస్తున్నాం ఇది ఒక రహస్యం ఇక రెండో రహస్యం ఏమిటంటే జగత్తులో మనం ఇమోషనల్గా ఇన్వాల్వ్ అవుతాం ఇమోషనల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది దాంతో జగత్తు సత్యం ఇప్పుడు ఓ వ్యక్తి ఉన్నాడు అనుకోండి వాడి ఎందు రాగం ఉంటుంది ఇంకొక వ్యక్తి ఉన్నాడు అనుకోండి వాడు ఎందుకు ద్వేషం ఉంటుంది అప్పుడు దీన్ని ఇమోషనల్ ఇన్వాల్వ్మెంట్ అంటారు అప్పుడు ఈ శత్రుమిత్ర భేదం సత్యం అనిపిస్తుంది అలాగే ఇల్లు ఉందనుకోండి ఇది నాది అని మీరు ఇమోషనల్ ఇంట్లో ఉండమన్నారు కానీ ఇంటితోటి ఇమోషనల్ ఇన్వాల్వ్మెంట్ పెట్టుకోమని ఇల్లు అంటే ఏమిటి బండరాళ్ళును ఇటకలో రూఫ్ దట్ ఈస్ ది హౌస్ దా దాని తరఫు నుంచి మన వైపు ఏమైనా ఇమోషన్ ఉంటుందా ఉండదు ఆ ఇల్లు అనుకుంటుందా ఈ యజమానికి చెందిన దానిని నేను అని ఇల్లు అనుకుంటున్నా అనుకోదు అది జడవస్తువు వీడు ఇది నా ఇల్లు నేను కట్టాను నేను కష్టపడి కట్టాను అని ఇమోషనల్లీ ఇన్వాల్వ్ అవుతాడు దాంతో ఏమవుతుందో తెలుసు అండి ఎవడైనా మేకు కొడితే వీడు గుండెల్లో మేకు దిగినట్టుగా బాధపడతాడు ఇమోషనల్ ఇన్వాల్వ్మెంట్ ఒక ఆయన నాతో చెప్పాడు ఆయన ఇంట్లో అద్దె గుండి కూడా రోజు పొద్దున్న నాలుగున్నరకి ఏదో చప్పుడు అవుతున్నట్టుగాను బయట చిన్న గార్డెన్లాగా ఎవరు మొక్కలు అది ఉన్నాయి సెపరేట్ హౌస్ ఎవడో కదులుతున్నట్టుగానో అనుమానం వచ్చి ఆయన ఒక కర్ర ఒకటి తీసుకుని ఆయన భార్య నిద్ర లేపితే తెల్లవారు లైట్ వేసి బయటకు వచ్చాడు బయటకు ఇంటి ఓనర్ ఉన్నాడు ఏం చేస్తున్నారండి మీరు ఇక్కడ అని అడిగితే ఆ ఏం లేదు ఈ గార్డెన్ అవే ఎలా ఉన్నాయో చూస్తున్నాను అంటే అప్పుడు ఆయన చెప్పాడు మీరు అలాగా వేసి ఉన్న గేట్ను తీసుకుని లోపలికి రావద్దు ఈ డోంట్ డూ దట్ అంటే అలా ఇది నా ఇల్లు అంటాడు నీళ్ళేట నువ్వు అద్దెకిచ్చి నీళ్ళవుతున్న ముందు గెటౌట్ అని చెప్పాడు అదే నా ఇంట్లోంచి నన్ను వెళ్ళిపోమంటావు వెళ్ళేటంటాడు సో ఇలాగ పెద్ద దెబ్బలాట నిజంగా ఇట్ హ్యాపన్ తర్వాత ఇంకొక ఆయన అంటే ఏమిటి ఆ ఇమోషనల్ ఇన్వాల్వ్మెంట్ మీకు అది సత్యం అనిపించి ఇట్లా చేస్తుంది జగత్తును ఇంకొక ఆయన అద్దెకిచ్చాడు ఈ అద్దెకి ఆయన తండ్రికి శ్రాద్ధం పెట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు మీరు మా ఇంట్లో శ్రాద్ధం పెట్టకూడదు అంటాడు ఎందుకని శ్రాద్ధం అమంగళం నువ్వు మా ఇంట్లో శ్రాద్ధం పెట్టినట్లయితే ఈ అమంగళం మాకు అంటే మరి నీ తండ్రికి నువ్వు పెడతావా పెట్టావా అంటే అది అది అనవసరం మీరు సత్రంలో అద్దెకి తీసుకుని సత్రంలో పెట్టుకోండి మా ఇంట్లో పెట్టడానికి వేయలేదంటాడు ఇదేం దెబ్బలాడా మా ఇంట్లో నేను అద్దెకిస్తున్న నేను ఏదైనా చేస్తానంటే శ్రాద్ధం మాత్రం పెట్టడానికి వేయలేదంటాడు అది దెబ్బలాడతాడు అద్దెకిచ్చిన తర్వాత ఆ రకంగా దెబ్బలాడడం తప్పని అదేం ఉండదు ఆ ఇన్సె చాలా ఇన్సెన్సిటివ్గా ఉండి దెబ్బలాడతాడు ఎలాగండి వీటితోటి అని ఈ యజమా ఈ అతికిచ్చే నాయన పాపం ఈయన గెలగలు ఆడతారు ఈ దెబ్బలాడి ఎక్కడ వచ్చి పడింది కదా సో నేను ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ చెప్పాను మనం ఈ విధంగా జడవస్తువులతోటి ప్రాణం ఉన్న వాటితోటి కుక్క పిల్లలతోటి పిల్లి పిల్లలతోటి కూడా యాడ్ చేసుకోవచ్చు ఆధునిక కాలంలో అది కూడా ఉంటుంది ప్రాణం ఉన్న ప్రాణం ఉన్నవంటే పూర్వకాలం వాళ్ళు పాపం మనుషులు అనుకునేవారు ఇప్పుడు ఇవి కూడా జత చేయండి సో వీటితోటి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి ఆ ఫిగర్స్ ఆ ఫిగర్స్ తోటి మీరు ఇమోషనల్గా ఇన్వెస్ట్ ఇమోషనల్గా ఇన్వాల్వ్ అయిపోతారు ఎప్పుడైతే ఇమోషనల్గా ఇన్వాల్వ్ అయిపోయారో మీకు ఆ జగత్తు మిథ్యా అనే సత్యం తెలియటానికి అసలు సంభవం కాదు కాబట్టి మీరు ఈ మిస్టేక్స్ చేయకుండా ఉండాలి ఇమోషనల్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు మీరు డ్యూటీ మీరు చేయడమే అసంగంగా ఉండాలి నిన్న చెప్పాను కదా ప్రత్యక్షమైన అనుమానైన నిగమత ఆత్మానుభవము చేత ప్రత్యక్షము అనుమానము వేదము ఆత్మానుభవము ఈ నాలుగింటి చేత ఈ జగత్తు మిథ్యాన్ని నిశ్చయించుకుని అసంగో విచ విచరేరిహ ఈ జగత్తులో అసంగంగా వీడు సంచరించవలేము కాబట్టి అసంగంగా మీ డ్యూటీ మీరు చేయటము ఇమోషనల్ ఇన్వాల్వ్మెంట్ లేకపోవటము తర్వాతేమో తర్వాత దాన్ని నిరంతరంగా స్మరించకపోవటము ఆత్మనిష్ట ఈశ్వరస్మరణ అలా ఉన్నట్లయితే జగత్తు మిథ్య అనే విషయం మీకు చాలా తొందరగా అనుభవానికి వస్తుంది అంటే ఉంటే పదిసార్లు జగత్తు మిథ్య అంటే సరిపడలేదు ఈ రకంగా దాన్ని అనుభవాన్ని తెచ్చుకోవడం కోసం నేను ప్రాక్టికల్ ఆస్పెక్ట్గా చెప్పాను కాబట్టి జగత్తు వంధ్యాపుత్రుడు వంటిది ఇది ఎప్పుడు పుట్టింది అలా పుట్టింది ఈ రకమైన మీమాంస అంతా కూడా అది అర్థం మీమాంస ఇప్పుడు ఈ ఓసారి ఏమైందంటే ఈ సెక్రటేరియట్లో ఓ ఫైల్లో ఓ పెద్ద చెరువు తమ్మినట్టుంది ఆ చెరువుకి కాంట్రాక్ట్ టెండర్లు పిలిచారు ఆ టెండర్లలో కాంపిటేటివ్గా ఓ పర్టికులర్ టెండర్ని సెలెక్ట్ చేసి దాన్ని శాంక్షన్ చేశారు దానికి డబ్బులు ఇన్స్టాల్మెంట్లో రిలీజ్ చేశారు ప్రోగ్రెస్ ఆఫ్ వర్క్ గురించి రిపోర్ట్స్ వచ్చాయి మొత్తం ఇంత ఫైల్ తయారైంది ఈ జాబ్ వాజ్ కంప్లీట్లీ డన్ ఎవ్రీబడీ వాస్ థింకింగ్ ఇట్ ఈజ్ ఆల్ డాన్ సెక్రటరీ మినిస్టరు సూపరింటెండెంట్ అందరూ దే థాట్ ఇట్ ఈజ్ ఆల్ డాన్ అక్కడో చెరువు ఎప్పుడో అనుకోకుండా అక్కడికి మినిస్టర్ గారు వెళ్ళినప్పుడు ఈ రిపోర్ట్లో అక్కడ ఏమి వర్క్ అయిందంటే ఇది అయిందని ఆయన పెడితే అక్కడ చెరువు లేదు ఆయన వెంటనే మెసేజ్ పంపించాడు ఇక్కడ చెరువు లేదు నేను చెరువు లేకపోవడం ఉంటుంది మీరు పొరబడ్డారని వాళ్ళు అన్నారు ఎలా చెప్పాడు వీళ్ళు చెరువు ఉందని ఎలా చెప్పారు వీళ్ళు కేవలం కల్పన దాన్ని అలాగ ఆ కాగితాల్లో రాసి ఫైల్ పెట్టుకుని అలా స్మరించి ఒక ఫైల్ పెట్టుకున్నారు ఆ ఫైల్ను బట్టి ఉందని అంటున్నారు మన జీవితంలో కూడా నాకు ఆస్తి ఉంది ఎక్కడ పల్లెటూరిలో ఆస్తి ఉంది ఏముంది అక్కడ ఆస్తి ఆ ఫైల్ నీ మనసులో ఫైల్ ఉందని అర్థం అంతే కదా లేకపోతే నాకేమో అవుడో బావుమరది ఉన్నాడు బావుమరదే అప్పుడు మొహమాన మనస్సులో ఫైల్ ఉందని అర్థం ఎవడో ఉన్నాడు ఉన్నవాడు ఎవడో ఉన్నాడు నీ మనస్సులో ఫైల్ ఉంది అక్కడ ఏముంది అన్నది నువ్వు అనుకున్నది అక్కడ లేదు ఎవడు వాడు నడిచి వెళ్తున్నాడండి మీ బావుమరది నడిచి వెళ్తున్నాడా ఓ మానవుడు నడిచి వెళ్తున్నాడా మరి ఈ బావుమరది ఎక్కడున్నాడు నీ మనస్సులో ఫైల్ రూపంగా ఉన్నాడు వాడిని వెళ్ళి నువ్వు ఫలానాయన బాహుమృతి వానుడిగా ఉంటాడు గెట్అట్ ఉంటాడు ఏదో దృష్టాంతం చెప్పాను ఏమనుకోకండి అంటే ఇదంతా నామరూపాత్మకము మిథ్యా అని చెప్పడానికి దృష్టాంతం కాబట్టి వంధ్యాపుత్రుడు మాయచేతను జన్మించట్లేదు యథార్థంగానూ జన్మించట్లేదు తస్మాత్ అత్ర అసద్వాద దూరత ఏ అనుపపన్న కాబట్టి అసత్తుకి ఏ రకంగానూ జన్మ సంభవం కాదు సత్తుకైతే తత్వత జన్మ సంభవం కాదు కానీ మాయయా జన్మ సంభవం కానీ అసత్తు విషయంలో అసలు ఏ రకంగానూ జన్మ సంభవము కాదు అసద్వాదాన్ని ఇప్పుడు అసద్వాదాన్ని తిరస్కరిస్తారు సద్వాదాన్ని తర్వాత సద్వాదాన్ని కూడా పక్కన పెట్టి అజాతవాదాన్ని స్వీకరిస్తారు అసద్వాదం నైయాయికులది సద్వాదం సాంఖ్యులది సాంఖ్యుల సద్వాదంలో మళ్ళీ రెండు రకాలు ఈశ్వరుణ్ణి జగత్తు శక్తని ఈశ్వరుణ్ణి సద్వాదం యోగులు ఈశ్వరుణ్ణి అంగీకరించని సద్వాదము ఈ రెండింటినీ కూడా తిరస్కరించి అసద్వా అజాతవాదాన్ని నిలబెడతారు అలా వచ్చింది షష్ఠీ విభక్తితోటి అర్థం ఇంకా టీకాకారుడు ఏమని రాశారంటే షష్ఠీ విభక్తితోటి అర్థాలు చెప్పుకున్నాక పంచమే విభక్తి కూడా చెప్పుకోండి అని రాశారు ఎందుకంటే సతహ అసతహ అన్నవి కార పంచమే విభక్తి చెప్తే కారణాన్ని గురించి మేమాంశం అవుతుంది షష్ఠీ చెప్తే కార్యాన్ని గురించి మేమాంశం కాబట్టి అసత్తు యొక్క పుట్టుక అనేది దూరత ఏవ అపాస్తం దూరత ఏవ అనుపపన్న అది అది సుతరాము దూరంగానే ఉన్నది దీని మీద అంటే జగత్తుని సుతరాము తిరస్కరించాం కదా దీని మీద నేను ఒక మీకు ఒక మీమాంస చెప్తాను గమనించండి జగత్తుండే అని నువ్వు అనుకుంటున్నావు నీ మనస్సులో ఉన్న చలనానికే భావజాలానికే జగత్తు అని పేరు ఏమండి నువ్వు ఉన్నావు ఇప్పుడు నీవు ఈ జగత్తునకు చెందినవాడవా ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నారా నేను ఈ జగత్తునకు చెందినవాడనా ఆ ప్రశ్న వేసుకోవాలి ఇప్పుడు మనం జగత్తులోంచి అవతలికి పోతున్నాం మళ్ళీ జగత్తులోకి వస్తున్నాం మళ్ళీ వెళ్ళిపోతున్నాం ఇప్పుడు నటుడు ఎలా అయితే స్టేజ్ మీదకి వచ్చి ఏదో కొద్దిసేపు అక్కడ ఏదో కొంత గడబడి చేసి వెళ్ళిపోతాడు ఇప్పుడు ఆ నటుడు స్టేజికి చెందినవాడా కాదు అలాగే నువ్వు జగత్తుకు చెందినవాడవు కావు నెంబర్ వన్ నెంబర్ టూ నువ్వు జగత్తులో ఉన్నావా జగత్తులో అవును జగత్తులో ఉన్నాను ఎక్కడున్నావు జగత్తులో మా ఇంట్లో ఉన్నాను మా ఇంట్లో ఉన్నానంటే ఇంట్లో నువ్వు ఉన్నావా ఇల్లు నీ ఎందు ఉన్నదా ఎందుకంటే నువ్వు దేహము కాదు కదా నువ్వు తెలుసుకునేవాడవు ఇప్పుడు చెప్పు తెలుసుకునేవాడవు ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉన్నావా ఇల్లు నీలో ఉందా చెప్పండి ఇల్లు నాలో ఉన్నది ఎందుకంటే దేహము ఎక్కడ ఉన్నదన్నది కాదుగా పాయింట్ దేహాన్ని కూడా నేను తెలుసుకుంటున్నాను ఇల్లును కూడా నేను తెలుసుకుంటున్నాను కాబట్టి ఇల్లు జ్ఞానం నా జ్ఞానంలో విషయమైంది కాబట్టి విషయమైన ఇల్లు నా జ్ఞానంలో ఉంది తప్ప జ్ఞానస్వరూపుడునైనా నేను ఇంట్లో లేను ఇప్పుడు ఆకాశం ఇంట్లో ఉందా ఇల్లు ఆకాశంలో ఉందా ఆకాశంలోనే ఉంది ఇల్లు కానీ కనపడటానికి ఏమనిపిస్తుంది ఆకాశం ఇంట్లో ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది కానీ వాస్తవం ఏమిటి ఆకాశంలో ఇల్లు ఉంది జ్ఞానంలో ఇల్లు ఉంది కాబట్టి నేను జగత్తులో ఉన్నాను అనేది అజ్ఞానం ఎందుకని తాను ఒక పరిచ్ఛిన్నమైన ద్రవ్యం అయితే జగత్తులో ఉన్నాను అని చెప్పాలి నువ్వు పరిచ్ఛిన్నమైన ద్రవ్యానికి కాదు నువ్వు ఎరుక తెలివి చైతన్యము ఇప్పుడు చెప్పండి చైతన్యస్వరూపుడనైనా నేను జగత్తులో ఉన్నానా లేక చైతన్యస్వరూపమైన నా ఎందు జగత్తు ప్రకాశిస్తోందా కాబట్టి నేను జగత్తులో లేను జగత్తు నా ఎందు ఉన్నది తర్వాత మీరు అద్దం ముందు నిలబడ్డారు ప్రతిబింబం మీరు ఉన్నారు వాస్తవంగా ప్రతిబి ప్రతిబింబం ఒక్కటే ఉందా లేక ప్రతిబింబము మీరు అనే రెండు ఉన్నాయా లేకపోతే మీరు మాత్రమే ఉన్నారా మీరు మాత్రమే ఉన్నారు ప్రతిబింబం ఒక్కటే ఉందంటే శూన్యవదం ప్రతిబింబము నేను రెండు ఉన్నాయంటే ద్వైతవాదం నేను ఒక్కడనే ఉన్నాను అంటే అదే అద్వైతం ప్రతిబింబం కనపడలేదు ఇప్పుడు జగత్ మీరు సినిమా చూస్తున్నారు సినిమా మీరు రెండు ఉన్నాయా లేక సినిమా ఒక్కటే ఉందా లేకపోతే మీరు మాత్రమే ఉన్నారా మీరు మాత్రమే ఉన్నారు ఇప్పుడు మీరు జగత్తుని దర్శిస్తున్నారు మీరు జ్ఞాతను జగత్తు జ్ఞేయము ఇప్పుడు జగత్తును మీరు రెండు ఉన్నాయా జగత్తు మాత్రమే ఉందా లేకపోతే మీరు మాత్రమే ఉన్నారా మీరు మాత్రమే ఉన్నారు యు ఎలోన్ ఆ తర్వాత ఇప్పుడు ఈ జగత్తుంది ఈ జగత్తు మనస్సు యొక్క కదలిక వల్ల నిర్మాణమైనది ఇప్పుడు మీ యొక్క కల్పనల నుండి జగత్తు పుట్టిందా లేక జగత్తుని దేవుడు అనేవాడు ఎవడైనా సృష్టించాడా మీ కల్పనల నుంచి జగత్తు పుట్టింది దేవుడు ఆ దేవుడు మీరే జగత్తుని కల్పించిన దేవుడు మీరే నిద్రపోతున్నారు స్వప్న జగత్తు ఉంది ఆ స్వప్న జగత్తుని దేవుడు కల్పించాడ మీరు కల్పించారా మీరే కల్పించారు దేవుడు కల్పించాడు అన్నంలో తప్పేం లేదు కానీ ఆ దేవుడు మాత్రం మీరే కాబట్టి మీ కల్పన నుండి ఎలా అయితే మీరు స్వప్నాన్ని సృష్టించారో అదేవిధంగా ఈ జగత్తును కూడా మీ కల్పన నుండి మీరు సృష్టించారు తర్వాత మీరు సృష్టించిన కల్ స్వప్న ప్రపంచము మీకంటే బయట స్వతంత్రంగా ఉందాది లేదు మిమ్మల్ని విడిచిపెట్టి ఉండగలదా లేదు అదేవిధంగా ఏ జగత్తు గురించి మీరు మాట్లాడుతున్నారో ఆ జగత్తు మీకంటే బయట మిమ్మల్ని కంటే ఇండిపెండెంట్గా మిమ్మల్ని విడిచిపెట్టి దానికి ఉనికియే లేదు కాబట్టి ఆ జగత్తు ఇట్ డజంట్ జస్ట్ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్ ఆఫ్ యూ మీకంటే బయట మీకంటే స్వతంత్రంగా దానికి లేదు కానీ ఆ జగత్తు లేకుండా మీరు మాత్రం ఉన్నారు ఇప్పుడు జగత్తు మీరు దీంట్లో మీ మీద ఆధారపడి జగత్తుందా లేకపోతే జగత్తు మీద ఆధారపడి మీరు ఉన్నారా మీ మీద ఆధారపడి జగత్తు ఉన్నది జగత్తు మీద ఆధారపడి మీరు లేరు కానీ మనం ఎలా జీవిస్తాం జగత్తు మీద ఆధారపడి మనం ఉన్నట్టుగా జీవిస్తాం ఇది మహాజ్ఞానం కాబట్టి అసలు ముందు ఈ సత్యాన్ని అర్థం చేసుకోవాలి జగత్తు మీద ఆధారపడి నేను లేను నా మీద ఆధారపడి జగత్తు ఉన్నది జగత్తులో నేను లేను జగత్తు నాయందు ఉన్నది తర్వాత ఈ జగత్తున్నది చూసారా ఈ జగత్తు గురించి మీరు భయపడద్దు డోంట్ బి ఎఫ్రైడ్ ఆఫ్ దిస్ జగత్ ఎందుకో తెలుసిన ఆ జగత్తును సృష్టించిందే మీరు మీరు చేసిన సృష్టికి మీరు భయపడ్డమేమిటి మనుషు అలాగే ఉంటాడు తను దెయ్యాన్ని సృష్టిస్తాడు ఆ దెయ్యానికి తను భయపడతాడు సో అక్కడ ఏదో గ్రామంలో ఎవడో అమ్మగారు పోయారు ఆ తర్వాత పోయిన రెండు మూడు రోజులకి ఎవడకో జ్వరం వచ్చింది వస్తే ఓ మూర్ఖుడు అన్నాడు ఆ పోయినావిడ దెయ్యమే విండి కొట్టుకుందన్నాడు ఈ ఈ మాట ఈ నోట ఆ పలికింది ఆ గ్రామం పాకింది ఎవడో బయట ఆరేసుకున్న బట్టలు కనపడలేదు అదేం పట్టుకుపోయినాడు ఇంకోడు ఎవడో స్కూటర్ నుంచి పడిపోయాడు గత పదేళ్ళ నుంచి స్కూటర్ తొక్కుతున్నా ఎప్పుడూ పడిపోవలేదు ఏదో గాలి అడ్డంగా వచ్చినట్టు అనిపించింది గోడ కట్టినట్టు నేను పడిపోయానని చెప్పాడు వాడు బ్రేక్ మర్చిపోయి తొక్కుంటాడు అంటే అది ఏమే పడేసిందని మొత్తం అందరికీ వార్త పాకేసింది వీడు మూర్ఖులు ఏదైనా నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ గ్రామం అంతా దీన్నే నమ్ముతున్నారు ఇది పెద్ద వార్త ఆ గ్రామాన్ని ఖాళీ చేసిపోయారు అవతల కోళ్ళు ఇప్పుడు ఈ దెయ్యము వీళ్ళు సృష్టించారు వీళ్ళ కల్పన చేత సృష్టింపబడింది అది సత్యం ఎలా తాము సృష్టించిన దెయ్యానికి తాము భయపడతారు మనస్సు యొక్క బలహీనత ఎలా ఉంటుందంటే ఒక సమస్యను సృష్టిస్తుంది అదే సృష్టిస్తుంది అది తీరు కూర్చొని ఒక సమస్య సృష్టిస్తుంది అలాగే థింక్ చేసి చేసి చేసి ఒక సమస్య సృష్టిస్తుంది సృష్టించి దానికి అదే భయపడుతుంది